వాసన అంటే ఒక శివ్రీయుణ్ణి కాని పండితు కానీ దేవతను కాని ఒక పవిత్రమైన జలాన్ని కాని ఒక రకమైనటువంటి స్త్రీని కాని వీరుడైనటువంటి వ్యక్తిని కానీ రాజుని కాని వీళ్ళందరినీ చూసినప్పటికీ పూజించినప్పటికీ వీరుడ హృదయంలో ఎటువంటి వాసన కలగదు ఎందుకు మీకు చెప్పవలసి వచ్చింది అని చెప్పేసి అంటే శ్రోత్రియం అనడంలో వేదములకు రిఫరెన్స్ ఉంది దేవత అనడంలో దివ్యత్వానికి రిఫరెన్స్ ఉంది తీర్థం అనడంలో పవిత్రత రిఫరెన్స్ ఉంది కంగనాం అనడంలో శక్తి తత్వానికి రిఫరెన్స్ ఉంది భూపతి అనడంలో విష్ణు తత్వానికి రిఫరెన్స్ అంటే ఇన్ని ఉన్నప్పటికీ వీటితో సంబంధం కలిగినప్పటికీ తిరిగినప్పటికీ ఏ రకమైనటువంటి వాసన రాదు అంటే వైదిక పరమైన అంశం కానీ దివ్యమైన పరమైన అంశం కానీ శౌచము అశౌచము అని కానీ సౌందర్యమని కానీ లేదా విష్ణుతత్వం అని కానీ దాని కానీ ఏ భావనలో కూడా ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ దృష్టి చూసినప్పటికీ సంపూజించినప్పటికీ కూడా ధీరుడికి దౌహిత్రైశ్చాపిైతో యోగి తయా వికృతి కళత్రైశ్చ గోత్రజై సేవకుల చేత కాని కుమారుల చేత కాని భార్యల చేత కాని మనవళ్ల చేత కాని అదే దాయాదుల చేత కాని గృహశి అపహసింపబడి ధికంపబడినప్పటికీ యోగి ప్రయాతి వికృతి మనాక్ ఏ రకమైనటువంటి పరిస్థితిలో కొంచెము కూడా పొందడు అంటే ఇక్కడ అన్ని రకాల వాళ్ళు భృతయి కళత్రై దౌహిత్రైశ్చాపిై అంటే అన్ని రకాల రక్త సంబంధాలు భావ సంబంధాలు సంసారిక పరమైన సంబంధాలు ఉన్నవాళ్ళందరూ కూడా తను హేళన చేసిన తను ధిక్కరించిన తను తిరస్కరించిన యోగి అయిన వాడి యొక్క మనస్సులో ఎటువంటి పరిస్థితిలో కూడా వికారం రాదు అంటే అక్కడ అన్నిటితో కూడా స్థుతి నిందలో సమత్వంతో ఉంటాడు అని చెప్పేసి అది కాబట్టి ఆ స్థితిలోను నిందలోనూ కూడా సమంగానే ఉంటారు కాబట్టి అది అయినా ఒకటే విష్ణువత్వం ఒకటే శౌచమైనా ఒకటే ఇంకో హేళన చేసినా ఒకటే అవమానం చేసినా ఒకటే గౌరవించినా ఒకటే ఏం చేసినప్పటికీ కూడా ఒకటే అని ఈ రెండు శ్లోకాల్లోనూ చెప్తున్నారు శ్రోత్రియం దేవతాం తీర్థం అంగనాం భూపతి ప్రియం దృష్టి సంపూజ్య ధీరస్ నాపి హృదివాసన హృత్యైపుత్రై కళత్రై దౌహిత్రైత్రజ్చిగి మనాష్టోతుర్యదశా తాం తాం తాదృశా ఏ జానె జ్ఞాన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే సంతుష్టో అసంతృష్ట సంతుష్డుగా ఉన్నప్పటికీ కూడా అసంతుష్డుగా ఉండడు సుష్టుడు కాదు అదేవిధ చిన్నోపి నకించతే దుఃఖాన్ని పొందినప్పటికీ కూడా దుఃఖించినట్టుగా ఉంటుంది ఏవ జాయతే అతని యొక్క చర్యలు ఆ చర్యల యొక్క దశలను వాటిని తాదృశాయేవ అటువంటి వారు మాత్రమే తెలుసుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళెవరికి కూడా తెలియదు అనమాట అతని ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది అనేటువంటి తెలియదు సంతుష్ అని నంతుష్ట నీతే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అతని యొక్క ఆశ్చర్యమైన దశలు ఆ దశల యొక్క స్థితి విషయాలు తాం తాం తాదృశా జానదే వాణి వాణిని ఎవరెవరు తెలుసుకుంటారు అని చెప్పేసి అంటే ఆ రకమైనటువంటి ఆ దశలను అటువంటి వాడు మాత్రమే తెలుసుకుంటారు మిగతా వాళ్ళకి తెలుసుకోవడానికి కూడా వీలు కాదు కర్తవ్యతైవ సంసారో పశ్యంతి సూరయ శూన్యాకార నిరాకార నిర్వికార నిరామయాబర్తైవ సంసారో సూరయ అంటే కర్తవ్యత ఈ పని చేయాల్సి ఉంటుంది అని అనుకోవడమే సంసారం సంకల్పమే సంసారం అనమాట కాబట్టి సంకల్పమే సంసారం అనేటువంటి యోగవాశిష్యంలో సూత్రమే అమ్మ కూడా చెబుతారు విష్ణు వెనకూట వెంకటేశ్వర గారితో మాట్లాడేటప్పుడు సంక్రమే సంక్రా సంసారము అంటారు అటువంటిప్పుడు కర్తవ్యత సంసారం ఇది చేయవలసింది ఇది వదవలసింది అనే భావన ఉండటమే సంసారము తిరయ పండితులైన వాళ్ళెవరు కూడా దాన్ని చూడరు శూన్యాకార నిరాకార నిర్వికార నిరామయా వాళ్ళు శూన్యాకారులు నిరాకారులు నిర్వికారులు నిరామయులు అటువంటి జ్ఞానులు వాళ్ళకేమి కూడా కనపడదు అంటే వాళ్ళు ఆకారానికి కానీ వికారానికి కానీ నిర్వికారానికి కానీ దేనికి కూడా ప్రాముఖ్యత ఇవ్వరు నిరామయత్వానికి కానీ ప్రాముఖ్యత ఇవ్వరు అటువంటి వాళ్ళకి కర్తవ్యత సంసారం అని అపశ్యంతి ఈ రకమైనటువంటి కర్తవ్యత అనేటువంటి దాన్ని పండితులైన వాళ్ళు కూడా చూడరు అండి లేని వాళ్ళు ఎవరు కూడా చూడరు అపుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్ర సర్వత్ర మూఢధి కుర్వన్నపి నిరాకుల ఇక్కడ ఎలా ఉంటాడు అంటే మూఢధి అపుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్రస్ సర్వత్ర మూఢధి అపుర్వన్నపి కర్మలు చేయనటువంటి వాడైనప్పుడు కూడా సంక్షోభాత్ అన్నిట్లో కూడా సంక్షోభాన్ని పొందు వదుదు ఎగ్ర వ్యాకులుగా అవుతున్నాడు ఎవరు అజ్ఞాని కున్ని కృత్యాన్ని కుశలో హి నిరాకులహ అనేక పనులు చేస్తున్నప్పటికీ కూడా నిరాకులహ కుశుడైన వాడు అంటే ఎవరైనా కౌశల్యం కలిగిన వాడు అంత నిరాకులంగా ఉన్నాడు ఇక్కడ ఈ కుశల శబ్దాన్ని గరే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమిటంటే యోగ కర్మసు కౌశలం అని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది ఆ కౌశలం అనేటువంటి దాని యొక్క డౌన్ ఫామ్ కుశలము కౌశలం అనేది ఎగ్జెటివ్ ఆ కౌశలం అనేటువంటిది కర్మ ఫలాన్ని ఆచించకుండా ఉండేవాడు అని అర్థం అక్కడ కుర్వన్నపి కృత్యా అని కుశలోహి నిరాకులహ అతడు బాధపడి అతడు ఎప్పుడు కూడా ఏ బాధ లేని వాడు ఆ బాధ లేనిటువంటి వాడు అయినప్పుడు కుర్వన్ నపింది కుశలోహి ఎందువల్ల అతను ఆ రే అప్పటికే కర్మఫల త్యాగం చేసి కర్మఫల త్యాగాన్ని చేసి ఆ కారణం చేత అతను చేయవలసిన కర్మ లేదు పొందవలసిన కర్మఫలమూ లేదు కర్మను కర్మఫలాన్ని రెండింటి కూడా చేయించాడు ఆ కారణం చేత శ్రేయోహి జాన అభ్యాసాత్ జానాత్ జ్ఞానం విశిషతే జ్ఞానాత్ కర్మఫల త్యాగ అనే స్థితిని అతను పొందేసి ఉన్నాడు ఆ కారణం చేత మనకి అకుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్ర సర్వత్రా మూఢది మూఢులైనటువంటి బుద్ధి కలిగిన వాడు సర్వత్రా కూడా పది చేయకపోయినప్పుడు కూడా సంక్షోభంలో వ్యగ్రులయ్యి మునిగిపోతూ ఉంటారు కానీ పుర్వన్నపి పృత్యాని కిషులో హి నిరాకుల అనేక పనులు చేస్తున్నప్పటికీ కూడా ఈ కుశలుడైన వాడు ఎవరైతే కర్మ ఫలితాన్ని త్యాగం అతడు నిరాకులుడు ఏ భాషను కూడా పొందకుండా ఉంటాడు సుఖమాస్తే సుఖం చేతే సుఖమాయాతి ఆతిచ సుఖం భక్తి సుఖం భుక్తే వ్యవహారేపి శాంతధీ శాంతధీ అంటే శాంతమైనటువంటి చిత్తం కలిగిన వాడని వాడు వ్యవహారైతి వ్యవహారం ఉన్నందు సుఖంగా ఉంటున్నాడు సుఖం చేయతే సుఖాల్లో సుఖంగా చేయనిస్తున్నాడు అదే సుఖమాయాతి సుఖంగా వస్తున్నాడు యాతి పోతున్నాడు అదే సుఖం భక్తి సుఖం కాబట్టి మాట్లాడటంలో కూడా సుఖాన్ని పొందుతున్నాడు భుజించడంలో కూడా సుఖాన్ని పొందుతున్నాడు అంటే భోగములో కూడా అంటే అర్థం ఏమిటి అతను ఉనికిలో కానీ అతని చర్యల్లో కానీ అతని సమయంలో కానీ అతని యొక్క రాకపోకల్లో కానీ అన్ని మాటల్లో కానీ అన్నింట్లో కూడా అతను ఆ భోగాలు అనుభవించడంలో కానీ ఆ సుఖాన్ని పొందుతూనే ఉన్నాడు ఎందువల్ల శాంతధీ అతడు శాంతమైనటువంటి మనస్సు కలిగిన వాడు బుద్ధి కలిగిన కాబట్టి ఎప్పుడైతే ఆ బుద్ధి క్షమత్వం అనేటువంటిది ఏర్పడిందో ఆ బుద్ధి సమత్వం అనేటువంటిది ఏర్పడిందో అప్పుడు అతను ఈ రకమైన లక్షణాలన్నీ వచ్చాయి అని చెప్తున్నాడు సుఖం చేతే సుఖమాయాతి యాతి చ సుఖం భక్తి సుఖం భుక్తే వ్యవహారేపి శాంతధీ ఇుంగ్తే అనే క్రియారూపాలని మనం యథాతథంగా అర్థంగా మనం చెప్పుకోని లేదు అక్కడ యథాతథార్థంగా చెప్తే వేరే అర్థం వస్తుంటుంది అంటే ఉరికిలో కాని ఉపరమణములో కానీ కర్మ చేయడంలో కానీ చేయకుండా ఉండడంలో కానీ వ్యక్తీకరించడంలో కానీ అనుభవించడంలో కానీ అని అర్థం చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు అన్ని రకాల వ్యవహారాల్లోనూ కూడా అన్ని రకాల వ్యవహారాల్లోనూ కూడా ఎందువల్ల అంట యుక్తాహార విహారస్య అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది ఆహారంలోను కానీ విహారములో కానీ విచారములో కానీ ఆహారము విహారము విచారము ఈ మూడింట కూడా యుక్తమైనటువంటి స్థితి ఉన్నవాడు ఆత్మయ స్థితి పొందుతాడు ఆ స్థితి పొందిన వ్యక్తి శాంతధీ శాంతమైనటువంటి మనస్సు కలిగిన అటువంటి వ్యక్తి సుఖమాస్తే చేతే సుఖం ఆయాతి ఆతి చుఖం సుఖం భుక్తే వ్యవహారేపి శాంతధీ ఈ రకమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటాడు ఫాలో అవుతున్నారమ్మా స్వభావాత్ నైవార్తి వ్యవహారి మహాహ్రదయు గతక్ వ్యవహారం చేస్తున్నప్పటికీ ఏ జ్ఞానికి ఆత్మజ్ఞాన స్వభావం లోకం లెవల్ ఉంటుందో ఆర్తిభేదం ఉండదో అట్టివాడు క్లేశరహితుడై గొప్ప కటాకంలాగా క్షోభరహితుడే ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నాడు స్వభావాత్వ ఆర్తి లోకవత్ వ్యవహారిణ లోకములో ఉండేవాని లోకవత్ వ్యవహారిణ లోకములో ఉండేట్టుగా వ్యవహరిస్తున్నట్టుగానే ఆర్తి కలిగిన వాడు నైవ ఆర్తి స్వభావత్ యస్య నైవ ఆర్తి ఆర్తి అనేటువంటిది లేడతరం ఆర్తి అంటే ఒక పొందాలి అనే బాధ ఆ బాధ ఏమాత్రం కూడా లేదు కాబట్టి స్వభావాసాదవాక్షోభ్యో మహాహ యువాక్షోభ్యో ఒక గొప్ప తటాకం ఏ రకంగా అయితే ఉంటుందో అక్షోభ్యో కదలకుండా మెదలకుండా అలాగే ఉంటుందో గత క్లేశ సుశోభతే ఈ క్లేశముదేవి కూడా అవిద్య అస్మిత రాగము క్లేశము అభినవేశము ఐదు రకాలైన క్లేశాలు కూడా లేకుండా సుశోభతే ఎంతో ప్రకాశిస్తూ అంటే పైదానిలో కర్మ లేకుండా చెప్పాడు ఇక్కడ క్లేశము లేకుండా చెప్పాడు ై శ్లోకే కర్మకు సంబంధించింది సుఖమాస్ ఆయాతి సుఖం వ్యక్తి సుఖం భుక్ వ్యవహారేపి శాంతధి కర్మకు సంబంధించింది అరవయో శ్లోకంలో స్వభావాతికవ్యవహారిణ ఎవరికైతే స్వభావంతో ఆర్తి లేదో అతడు లోకవత్తు వ్యవహరిణ లోకములో ఉండి వ్యవహరిస్తున్నప్పుడు కనిపిస్తున్నప్పటికీ మహాహ్రద యువక్షోభ్యో గత క్లేశ సుశోభతే ఇక్కడ ఈ రెండు శ్లోకాలని సమన్వయం చేసుకున్నట్టయితే ఎవరైతే కర్మ క్లేశముల ఫలమును అంటని అతడు ఈశ్వరుడు అని చెప్పేసి పిలుస్తాడు ఆ ఈశ్వరుడు అనేటువంటి ఒక తత్వాన్ని గురించి చెప్తూ నిర్వచనం చెప్పాడు అపరామృష్ట కర్మ కిలేశ కర్మ అని చెప్పేసి అని ఈశ్వర అని చెప్పేసి చెప్తాడు పతంజలి కాబట్టి ఆ ఈశ్వరుడు పురుష విశేష ఈశ్వర అంటాడు అపరామృష్ట క్లేషకర్మ పురుష విశేష ఈశ్వర అని క్లేషకర్మల యొక్క భావాలు అంటే వాడు పురుష విశేషం ఏదైతే ఉందో అతను ఈశ్వరుడు అంటాడు కాబట్టి ఆ రకమైనటువంటి స్థితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పేటప్పుడు ఏమని చెప్పుకోవాలంటే పైన కర్మ లేదు ఇక్కడ క్లేశము లేదు ఈ యాభై తొమ్మిది అరవై రెండు నేను తీసుకెళ్తున్నాయి ఈశ్వరస్థితి తీసుకెళ్తున్నాయి సాక్షాత్ ఈశ్వరుడే ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ ప్రతిపాదన చేసుకోవచ్చు మనం ఏదమ్మా ఈ సంబంధం ఇక్కడ కుదురుతుందా మీకు చెప్పాడు కాబట్టి అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అనేటువంటి దానిలో క్లేశములు కర్మలు అనేటువంటి రెండు అంటని వాడు ఏవైతే ఉన్నాడో అతని వాడైనశేషరుడు అని పసంజులు చెప్పే దానిలో ఉన్నటువంటి స్థితికి ఇక్కడికి సమన్వయం చేసుకుంటున్నాం మనం ఆ సమన్వయం చేసుకుంటూ యోగ దర్శనంలో చెప్పినటువంటి ఆ స్థితిని ఇక్కడ వేదాంత దర్శనంలో చెప్పిన స్థితికి నేటి కూడా సమర్థం వస్తుంది భావాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అమ్మా నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తి రుపజాయతే ప్రవృత్తిరపి ధీరస్థ నివృత్తి ఫలభాగిని మూఢస్యా ముడైన వాడు నివృత్తి రి ప్రతి ప్రవృత్తి ప్రవృత్తి రూపజాయతే అసలు ఏ పని చేయకూడదనుకున్నా మళ్ళీ అన్ని పనులు చేస్తూనే ఉంటాడు నివృత్తి రి మూఢస్య ప్రవృత్తి ఉపజాయతే అసలు ప్రవృత్తి అనేటువంటిది తిరిగి పుడుతూనే ఉంటుంది ప్రవృత్తి రిపీ ధీరస్య నివృత్తి ఫలభాగిని ధీరుడైనటువంటి వాడు ప్రవృత్తి కలిగినప్పటికీ కూడా అతడు ఫలం నివృత్తి మాత్రమే పొందుతాడు వేరే విధాన్ని ఏమాత్రం కూడా పొందడు కాబట్టి మూఢుడికి ధీరుడికి మంచి తేడా చెబుతూ అంటే పైన ఈశ్వరతత్వం అని చెప్పాడు ఇక్కడ ధీర నిర్మని చెప్తూ వస్తున్నాడు ఈశ్వరసత్వం నుంచి ధీర నిర్మించేటప్పటికీ ఇక్కడ నివృత్తి రి మూఢ ప్రవృత్తి రూపజాయతే ప్రవృత్తి ధీరస్య నివృత్తి ఫలభాగిని అని చెప్తున్నాడు పరిగ్రహేషు వైరాగ్యం ప్రాచ్యతే పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో దృశ్య విగణిత మూఢుడైన వాడికి పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో మూఢస్ దృశ్యతేసుకోవాలి అంటే వైరాగ్యం అనేటువంటిది మూఢుడు కలుగుతుంది దేహే విగణ లేని వాడుకున్న వాడికి అతడు రాగం ఎక్కడుంది విరాగం ఎక్కడుంది రాగమో లేదు విరాగమో లేదు ఎందువల్ల అతడు మూర్హుడు కాదు దేహే విగణితాశస్య దేమునం ఏ స్పృహ లేదు ఈ శరీరమైనటువంటి స్పృహే లేనివాడు అటువంటిప్పుడు అతను రాగమో విరాగము లేదు ఆ రకమైన ఈ విరాగము లేని స్థితిని ఉర్దూ భాషలో ప్రకృదీ విరాగం స్థితిని పకృద్ అంటే విరాగ అని ప్రకృదీన్ అంటే విరాగుల్లో శ్రేష్ఠుడు అని అదమ్మా కుద్ అంటే కిరీటము కుంటే అగ్ర కిరీటాన్ని కలిగిన వాడు మగుటాయమానమైన వాడు అని ఇటువంటి పదాలన్నింటి కూడా మనకి అరబ్బీ భాషలో చక్కటి అందమైన పదాలు ఉన్నాయి అవి మనం తెలియకుండా మనం మన శరీరం కానీ వాటి అర్థం తెలుసుకుంటే అవి భగవంతుడి యొక్క విశేషాలు అవన్నీ కూడా అలాగా పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో మూఢశ దృశ్యతేగణితాసరాగత్వ విరాగత అతను రాగం ఎక్కడుంది విరాగం ఎక్కడుంది ఎందువల్ల అంటే దేహము పట్ల వికడితమైనటువంటి ఆశ కలిగిన వాడున్నాడు పరిగ్రహేష్ వైరాగ్యం రాయో మూఢస్య దృశ్యతే ముడుకి పరిగ్రహంలో వైరాగ్యం అనేటువంటిది ప్రాగింగా కనపడచ్చు అంటే వైరాగ్యంతో పాటు రాగం కూడా ఉండడానికి అవకాశం ఉంది కానీ దేహే విఘడిత ఆశస్య దేహమునందు వికడితమైనటువంటి పోగొట్టుకున్నటువంటి ఆశ కలిగిన వాడికి రాగమూ లేదు లేదు ఈ శ్లోకాలన్నీ ఒక్కసారి చెప్పు చూడండి అమ్మా వాళ్ళు చెప్పిన శ్లోకాలన్నీ శ్రోత్రియం దేవతా తీర్థం అంగనాం భూపతి దృష్టి సంభూజ ధీరస్వాసన వైదికమైనవైనా దివ్యపరమైనవైనా పవిత్రతను కలిగించేవైనా సౌందర్యాన్ని కలిగించేవైనా విష్ణుతత్వాన్ని కలిగించేవైనా ఇంద్రియమును మనస్సుకు ప్రియం కలిగించేవైనా వాటిని చూసినా పూజించినా కూడా వీరుల్లో ఏ రకమైన వాసన రాదు ఆ వీరుడు స్వభావం వండి ఎలాంటిది మృత్యై పుత్రై కళత్రైశ్చ రవిత్రైశ్చాపి గోత్రజై నృతో యోగి అయాతి వికృతి మనాత్ అతడు అయిన వాళ్ళ చేత కాని కాని వాళ్ళ చేత కాని దగ్గరైన వాళ్ళ చేత కాని జీవితం పంచుకున్న వాళ్ళ చేత కానీ అందున వాళ్ళ చేత కాని సేవకులైన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత పరిహసింపబడ్డా దిగ్గరింపబడ్డా అతల్లో ఏ రకమైన భావము ఉండదు అతడు మాన అవమానములకు అతీతమైన స్థితిలో ఉంటాడు సుతుష్టు అని చిన్ను అవి నీతే అతడు సంతృష్టి అయ్యి ఉంటాడు అసంతృష్టిగాను ఉంటాడు ఉంటాడు ఖేదము లేకుండా ఉంటాడు ఆశ్చర్యం కలిగించులను అటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు కానీ మిగిలిన వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఎంత మాత్రమూ కూడా లేదు అని చెప్తున్నారు కర్తవ్యత సంసారో కర్తవ్యత అనబడి సంసారం అటువంటి ఎవరు సూర్యులైన వాళ్ళు అంటే పండితులైన వాళ్ళు శూన్యముడే నమ్మిన వాళ్ళు నిరాకారాన్ని నమ్మిన వాళ్ళు నిర్వికారులైన వాళ్ళు నిరామయులైన వాళ్ళు అందరూ కూడా ఒకటే దేన్ని చూస్తారు అని చెప్పేసి అంటే దేన్ని చూస్తారు ఆ మూలమైనటువంటి దాన్ని మాత్రమే చూస్తారు కర్తవ్యత సంసారో రథం పశ్యంతి సూర్యత కాబట్టి దాన్ని సూర్యు పండితులైన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు గమనించరు అదే విధముగా మూఢధి వాళ్ళు అకూర్వన్నపి సంక్షోభా సర్వత్ర మూఢధి ూడు అయినటువంటి మనస్సు కలిగిన వాళ్ళు సర్వత్రా కూడా పని చేయకపోయినా కూడా సంక్షోభంతో వ్యగ్రంతో ఉంటారు కున్నపిచ్చని కుశలో హి నిరాకుల పని చేస్తున్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఆకులము లేకుండా కౌశల్యము కలిగిన వాళ్ళు ఉంటారు కౌశల్యము కలిగిన వాళ్ళు ఉంటారు ఇక్కడ యోగ శబ్దం ఆడాడు కుశలము యోగానికి సంబంధించింది ఆ తర్వాత రెండు శోకాలు కూడా యోగానికి సంబంధించిన వస్తున్నాయి సుఖమాస్ భక్తి సుఖం భుక్తే వ్యవహారేపి కాశాంతధి అంటే కర్మలలో ఉండే విశేషాలు చెబుతూ ఉండడం గాని పొందడం కాని అనుభవించడం కాని రావడం గాని పోవడం గాని మాట్లాడడం గానీ వీటన్నిట్లో కూడా వ్యవహారంలో అతను శాంతతీ అయిన వాడికి సుఖమునే పొందుతుంటాడు అలాగే ఇటువంటి వాళ్ళు క్లేషం కూడా లేకుండా పోయి స్వభావా లో వ్యవహరిణ మహాహృద యువాక్షోభ్యో గత క్లేష శుశోభతే పోగట్టుకున్నటువంటి శ్లోకాలతో శలతో శుశోభతే ఎంతో ప్రకాశిస్తుంటారు ఎందువల్ల స్వభావాధ్యక్ష నైవార్తె లోక వ్యవహరిణ లోకమూలమునేటగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా వాళ్లలో ఆర్తి ఏమాత్రము కూడా లేదు మహాహ్రద యువాక్షోభ్యో మహాహ్రద గొప్ప కటాకంలాగా ఒక లోత దాని లోతు తెలియడానికి కూడా మనం వీల్లేదు సముద్రం అంతా గంభీరం అంటారు అమ్మని అక్కడ హ్రదశబ్దంలో అర్థం అది హ్రదము అంటే లోతయ్య అని చెరువు అని హ్రదము అంటే లోతయ్య అని మహా హ్రదము అంటే దేనిలోతు మనం తెలియదేమో అది అని వివాక్షోభ హ్రదశాబ్దంలో అర్థం అది అది హ్రదశబ్దానికి ఉండే అది శబ్దార్థంగా మనం చెరువు అని చెప్పొచ్చు శబ్దార్థంగా అంతవరకు పనికి వస్తుంది కానీ భావార్థంలో ఇక్కడ దీని లోతు మనం తెలియలేము అని దాని స్వభావం మనం తెలియలేము అని లోతు అంటే అక్కడ అర్థం అది అమ్మ కూడా చెప్తారు మీరు ఎంతలోకి చేస్తానంటారు మీరు ఎలా చూస్తే అలా చూస్తానంటారు అలా కనపడతానంటారు అవునా కదా కాబట్టి స్వభావా అనయార్త లోక వ్యవహారిణ నివృత్న ప్రవృత్తి ప్రవృత్తి ధీరస్య నివృత్తి ఫలభాగిని మూఢుడికి నివృత్తిలో కూడా ప్రవృత్తి వస్తుంది కానీ ధీరుడైనటువంటి వాడికి ప్రవృత్తిలో ఉన్నప్పటికీ కూడా నివృత్తి మాత్రమే ఫలితంగా ఉంటుంది పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో మూఢశ దృశ్యతే ఈ మూఢుడికి వైరాగ్యం అనేటువంటిది పరిగ్రహంలో కొంతవరకు కనపడుతుంది ప్రాయకంగా వైరాగ్యంతో పాటు రాగం కూడా కనపడడానికి అవకాశం ఉంది ఏ రకమైన ఆశ లేదు వాడికి పరాగత్వ విరాగత రాగమూ లేదు రెండు కూడా లేవు అనే విషయాన్ని చెబుతున్నాడమ్మా ఈ పూట కాపుదాము అంతకుండా